వ్రాయగలిగి తెలుసుకోగలిగేటటువంటి బుద్ధి వికాసం లభించిందంటే అది ఈశ్వరానుగ్రహం మరి ఇంత చిన్న విషయానికే ఎంతోగా ఫీల్ అయ్యామనుకోండి ఇప్పుడు భ్రాంతేనా సత్యమా సరే ఒక ఆయన పదహారు ఎంఏలు చేశాడు లేదు పదహారు పిహెచ్డీలు చేశాడు పదహారు డాక్టరేట్లు సంపాదించాడు బయట బోర్డు పెద్దగా పెట్టాడు అయితే ఏమిటా అన్నాం అనుకోండి అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకని వృద్ధాప్యంలో కూడా పీహెచ్డీలో వెంబడబడే వాళ్ళని బోర్డు మందిని చూశారు అరవై ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంకా ఎంఎస్సి చేయలేదండి పీహెచ్డీ చేయలేదండి ఎంఫిల్ చేయలేదండి ఆయన అరవై ఏళ్ళ తర్వాత కూడా చదువుతూనే ఉంటాడు ఇప్పుడు ఆయన అరవై ఏళ్ళ తర్వాత చదివి ఇప్పుడు పీహెచ్డీనో ఎంఎస్సినో లేకపోతే ఎంఎస్సి సైకాలజీనో చేసాడండి ఏమిటి సాధిస్తాడు మా శ్రీమతి గారు ఎంఎస్సీ సైకాలజీ చదువుకున్నారు వారు వారితో పాటు చదువుకున్న వాళ్ళని చూపెట్టారు వాళ్ళందరూ అరవై ఏళ్ల బ్యాచ్ పోస్ట్ రిటైర్మెంట్ ఎంఎస్సి చదువుతున్నారు అడిగేను వారిని ఏమంటే మీరు పోస్ట్ రిటైర్మెంట్ ఎంఎస్సి సైకాలజీ చదివి ఏమిటి చేస్తారు అని అదేమిటండి నా జీవిత ఆశయం నెరవేరుతుంది అన్నాడు వారి జీవితాశయం ఓన్లీ ఎంఎస్సి సైకాలజీ దాట్స్ ఆల్ ఎంత చిన్న మాట చూడండి ఒక సంవత్సర కాలం రెండు సంవత్సరాల కాలం చదివితే పూర్తయ్యే ఎంఎస్సీ సైకాలజీని జీవితాశయంగా పెట్టుకోవడం వలన ఏమైనా సాధించబడుతుందా అది కూడా అరవై సంవత్సరాల తర్వాత అంటే అరవై ఏళ్ళ తర్వాత సాధించబడే ఈ డిగ్రీ అతనికి ఏ ప్రయోజనాన్ని సాధించబడుతుంది తనను తాను తెలుసుకోవడం అనేటటువంటి పనిని పక్కకు పెట్టి చేయబడిన ఏ పనిలో అయినా సరే అహం బలపడుతుంది అహం బలపడితేన పునరపి జననం పునరపి జనని జఠరే శయనం అని అనక తప్పదు జాగ్రత్తగా అఖండం అనంతం అవిభాజ్యం అజం అనేటటువంటి నిర్ణయాలను జాగ్రత్తగా చైతన్య స్వరూప నిర్ణయం ద్వారానే తెలుసుకోగలగాలి చదువు సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములతో పూర్ణమైన ఉనికి స్వరూపడనైన నాకు ఊహతో అక్కడ లేదు ఊహ చేసినప్పుడల్లా మరి అహమేగా ఉంది ఇప్పుడేగా చూసామని అంతా ఊహలు అపోహలే మానవ జీవితం చూస్తే అయితే ఊహ లేకపోతే అపోహ చూడండి ఎవరైనా ఎవరి గురించైనా ఒకరి గురించి వారి వారి సమక్షంలో కాకుండా వారి పరోక్షంలో చెప్పారనుకోండి అది అపోహలకు తాగుతుంది దారి తీస్తుంది కానీ ఎవరి గురించి అయినా ఎవరికైనా చెప్పేటటువంటి అలవాటును మానుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంద్రియాలను వినియోగించేటప్పుడు మనం ఒకరి గురించి ఒకరికి ఎప్పుడూ చెప్పకూడదు వారి గురించి వారికే చెప్పాలి ఏదన్నా చెప్పదలుచుకుంటే సూటిగా అంతేగాని ఆయన ఇలాంటి వాడండి అని ఇంకో ఉడికి చెప్పేవండి ఏమిటి ప్రయోజనం ఏమి ప్రయోజనం లేదు పైగా అది అపోహక దారితీస్తుంది వాస్తవం కాస్త విపరీతం అయిపోతుంది ఆయన సమక్షంలో చెప్పామనుకోండి ఆయన ఏమనుకుంటున్నాడో ఆయన అప్పుడే చెప్తాడు లేదా ఆయనకి ఏదైనా సలహానో సూచనో చెప్పదలుచుకున్నావు అనుకోండి ఎవరూ లేనప్పుడు ఆయన గురించి ఆయనకి చెప్పారు నాయన నువ్వు ఇలా ఉన్నావు ఇదిలా ఉంటే బాగుంటుంది ఇదిగో ఈ శాస్త్రం ఇలా చెప్పింది ఇదిగో ఈ పెద్దలు ఎలా చెప్పారు ఈ విధానం ఇలా ఉంది ఈ బంధం ఎలా ఏర్పడుతోంది ఇందులో నుంచి నువ్వు ఇలా ముక్తుడవు కావాలి అని చెప్పారు ఒకవేళ అవకాశం లేదనుకోండి చెప్పకుండా ఉండండి విరమించండి చెప్ప చెప్పకపోతే వచ్చిన నష్టం ఏముంది ఆయన అంతటా ఆయన ఎప్పుడైనా వచ్చి అడిగాడు అప్పుడు చెప్పండి అడగలేదు మరీ ఉత్తమో నీ మౌనంలోనూ ఉండొచ్చు నీ సమా నీ సమాధి స్థితిలోనూ ఉండవచ్చు ప్రపంచంలో అందరినీ మార్చే పని నీకు అప్పచెప్పలేదుగా ఈశ్వరుడు ఒకవేళ నువ్వు చెప్పినా వాడు ఏమైనా మారతాడా మారడు ఎప్పుడైతే సత్వగుణంలో ఉంటాడో అతనే వచ్చి నిన్ను అడుగుతాడు అడిగినప్పుడు చెప్పామనుకోండి అప్పుడు అతనిలో వివేకం కలుగుతుంది కొంతమంది రజోగుణ ధర్మంలో ఉంటారు వాళ్ళు అనుభవం అయితే కానీ అడగడు ముందు చెప్తే తెలుసుకోలేడు పైగా ఏమంటాడు ఊరికే నా చెవిలో చెప్పమాక అంటాడు కాబట్టి రజోగుణ ధర్మంలో ఉన్న జోలికి వెళ్ళకూడదు వాడు సత్వగుణంలో ఉన్నప్పుడే ఏమైనా చెప్పాలి ఆవేశంలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి ఊరకు ఉండాలి చూస్తూ ఉండాలి సాక్షిగా ఉండాలి మరి వాడు కదండి తగలివండి అనుభవం వచ్చిన తర్వాతే కదా వాడికి ప్రశ్న వచ్చేది వివేకం వచ్చేది మానవుడికి అనుభవం ప్రధానమా వివేకం ప్రధానమా అంటే వివేకమే ప్రధానం బహిర్ముఖంలో వివేకమే ప్రధానం అనుభవం ప్రధానం కాదు అంతర్ముఖంలో కూడా అనుభవము వివేకము రెండు ఉంటాయి అక్కడ కూడా వివేకమే ప్రధానం సో బహిర్ముఖమైనా నీకేండ్ రిజల్ట్ ఎక్కడికి రావాలి వివేకం దగ్గరికి రావాలి అంతర్ముఖమైన నువ్వు వివేకమే నిర్ణయాన్ని పొందాలి లేకపోతే ఏమవుతుందంటే అనుభవం అన్న దగ్గర కనుక ఆగిపోతే అనుభవము అనుభవించేవాడు అనుభవింపబడేది అనే త్రిపుటి వద్దనే ఆహ మిగిలిపోతుంది